సో కాబట్టి పురాణ వాంగ్మయం దగ్గరికి వచ్చేప్పటికి ఇదమిత్తంగా ఒక వ్యవస్థితంగా మీరు చెప్పలేరు ఎవరికి తోచినట్టు వాడు ఇంకా అల్లుకుంటూ పోవచ్చు కానీ కానీ ఉపనిషద్వాంగ్మయంలో ఆ ఇబ్బంది కాబట్టి వ్యవస్థితంగా మీరు చెప్పచ్చు అందుకోసం నేను ఆ ప్రసంగం చేస్తున్నాను కాబట్టి అదిగో విజ్ఞానశక్తి క్రియా ప్రాణశక్తి క్రియాశక్తి అన్నా ప్రాణశక్తి అన్నా ఒకటే విజ్ఞానశక్తి ప్రాణశక్తి సమాహార స్వరూపుడు ఆ తత్వం ఆ పరబ్రహ్మణ్ ఆ లెవెల్కి వచ్చేసింది అప్పుడే థర్డ్ లెవెల్కి వచ్చేసింది ఆ తత్వానికి హిరణ్యగద్భుడు అని పేరు దానికే సూత్రాత్మ అని పేరు దానికే వాయు అని పేరు ఓకే వాయురం ఖం ఆ సూత్రాత్మకి చక్కటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటో తెలుసునండి కాస్మిక్ లైఫ్ ఇది చక్కటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎందుకంటే సూత్రాత్మ అనే పేరులో సూత్ర శబ్దానికి అర్థం అది ఇప్పుడు మనందరినీ మనందరినే కాదు ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణులను ఏకసూత్రబద్ధం చేసి దేవితో తెలిసిన ప్రాణం ప్రాణం ఎటువంటి ప్రాణము ఇంటెలిజెన్స్తో కూడిన ప్రాణం ఇంటెలిజెంట్ లైఫ్ దానికే సూత్రాత్మ అని అంచేతనే ఎందుకు సూత్రాత్మ అని పేరు పెట్టారు ఎందుకంటే సకల ప్రాణులను ఏకసూత్రబద్ధం చేస్తుంది మీయందు నాయందు పశువులందు పక్షియందు క్రిమియందు కీటకమునందు అన్నిటి సమానంగా ఉన్నది ఏమిటో తెలుసునండి ఆ సూత్రాత్మ అంచేతన్ దానికి సూత్రాత్మ పేరు వచ్చింది అదే కాస్మిక్ లైఫ్ దానికే ఇంకో మంచి ఇంగ్లీష్ పదం కూడా ఉంది సెన్షియన్స్ అని అంటారు చేత చేతన చేతన అన్నాడు శ్రీకృష్ణుడు భూతానం చేతన అహం అని పదోధ్యాయంలో కాబట్టి అసెన్షియల్స్ ఎనీవే సో సూత్రాత్మ ఆయనకే వాయు అని పేరు ఈ వాయు అని పేరు ఎందుకు పెట్టారా తెలుసిన కాస్మిక్ లైఫ్కి వాయు అని ఎందుకు పెట్టారంటే మీరు పీల్చుకుని విడిచిపెట్టేది కాస్మిక్ లైఫే కనుక ఆ పేరు అలా వచ్చింది పెద్ద ప్రసిద్ధమైన పేరు కాదు సూత్రాత్మ ప్రసిద్ధమైన పేరు హిరణ్య గర్భుడు మరింత ప్రసిద్ధి ఉన్న పేరు మీరందరూ వినుంటారు హిరణ్య గర్భుడు సూత్రాత్మ అంటే వేదాంతం చదువుకున్న విద్యార్థులు వింటారు కానీ కొత్త వాళ్ళకి కొంచెం ఏమిటో సూత్రాత్మ అంటే ఏమిటో అనిపిస్తుంది మొత్తానికి అది కూడా వేదాంత విద్యార్థులకి మరీ కొత్తమీ కాదు కానీ వాయు అది మాత్రం కొంచెం కొత్త ఇక్కడ వాయు అంటే సూత్రాత్మ మీరు చాంద్రోగ్యం చదవలేదు మీరు చాంద్రోగ్యంలో సంవర్గ విద్య అని ఒకటి ఉంది నాలుగో అధ్యాయంలోనూ అక్కడ ఉంటుంది అది మీకు చదివే అవకాశం రాలేదు సాధారణంగా ఎవరు చాంద్రోగ్యం చదవరు కఠోపనిషత్తే చదువుతారు చాంద్రోగ్యం దాకా వచ్చాడు అంటే ఆరో అధ్యాయం కఠోపనిషత్తు దాటి చాంద్రోగ్యానికి వచ్చి ఆరో దాటి ఆరు ఏడు ఎనిమిది చదివి ఒకటి రెండు మూడు నాలుగు ఐదుల్లో కూడా కొంతవరకు చూసిన వాళ్ళు అరుదు దాంట్లో మీరు ఒకటి కూడా చూశారు ఆరేడు ఎనిమిది ఒకటి పూర్తిగా చూశారు కానీ సంవర్గ మీరు చదవలేరు వాయువై సంవర్గ అని ప్రారంభం అవుతుంది అక్కడ వాయువు అంటే సూత్రాత్మ ఇది సంవర్గ కాబట్టి ఉపనిషత్తులలో వాయు శబ్దాన్ని ఆ సూత్రాత్మ అంటే కాస్మిక్ లైఫ్ అనే సెన్స్లో వాడడము కాలదు ఆ సెన్స్లో వాడాను సో వాయువు ప్రసరించేటువంటిది అంటే కాస్మిక్ లైఫ్కి ఆశ్రయమైనది ఏది ఈ కాస్మిక్ లైఫ్ అంటే హిరణ్య గర్భతత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడు నుంచి వచ్చింది ఈశ్వరుడు అంటే మాయాశక్తి శబలితమైన పరబ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ అయింది వాయు రంఖం అంటే ఇంత కథంతా ఎందుకు చెప్పానంటే సగుణ బ్రహ్మసుమ అని చెప్పడం కోసం పల్లో వాయు రమ్ ఖమ్ అంటే సగుణ బ్రహ్మలా అయిందనే విషయం సెటిల్ అయింది ఇన్ ది సేమ్ టైమ్ ఇన్ ది సేమ్ బ్రెత్ అసలు ఆ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఈ స్కీము ఇది మీరు కొంచెం దృష్టి పెట్టుకోదగ్గ స్కీమే పరబ్రహ్మ ఈశ్వరుడు సూత్రాత్మ ఇది స్కీము హిరణ్య గర్భ ఆర్ సూత్రాత్మ బోత్ ఈ స్కీము మీ వ్యక్తిగత అనుభవంలో కూడా ఉంది సుమా నేను మీందాక చూపించాను మీరు పొద్దున్నే లేచారు అమ్మగారు కాఫీ తీసుకొచ్చి సరే కాఫీ తాగారు ఏం చేస్తున్నారు నేను ఉన్నాను ఉండడమే డూయింగ్ ఈజ్ నాట్ దర్ ఓన్లీ బీయింగ్ నేను ఉన్నాను యూరోప్లో కోరిక పుడుతుంది ఎప్పుడైతే కోరిక పుట్టిందో ఇంకా ఉన్నాను వెనక్కిపోతుంది ఆలోచిస్తున్నాను యాక్ట్ చేస్తున్నాను సో ద బియింగ్ ఈజ్ రిప్లేస్డ్ బై థింకింగ్ అండ్ యాక్టింగ్ Thinking and acting are always together. That is the hiranyagarbha-tattvam. Thinking and acting-tattvam is the hiranyagarbha-tattvam. Being is the parabrahbha-tattvam. I hey, am aware of any no confusion. I am not aware of any confusion. Confusion no? is being-veru. No? Thinking and acting is different. But if being and thinking and acting are one and the same, I am not aware of that. That is the confusion. అప్పుడే వీడు కర్తా హోక్తా అవుతాడు లేకపోతే కర్తా హోక్తా ఎలా అవుతాడు అవును అర్థమైందండి బీయింగ్ని యు గెట్ ది బీయింగ్ కన్ఫ్యూజ్డ్ విత్ థింకింగ్ అండ్ యాక్టింగ్ థింకింగ్ అండ్ యాక్టింగ్ రెండు ది గోట్ కదా థింకింగ్ యాక్టింగ్ దాంతో కన్ఫ్యూజ్ చెబుతాడు బీయింగ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ థింకింగ్ బీయింగ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ యాక్టింగ్ ఆర్ డూయింగ్ బీయింగ్ ఈజ్ బీయింగ్ బీయింగ్ ఈజ్ ది ఆత్మా థింకింగ్ అండ్ యాక్టింగ్ ఈజ్ మాయా మాయాశక్తి ఇట్ ఈస్ దట్ ఈజ్ ఆల్ మైండ్ అండ్ బాడీ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అంత ప్రకృతి అది పురుషుడేమో బీ బట్ దర్ ఈజ్ అ కన్ఫ్యూషన్ బిట్వీన్ పురుష అండ్ ప్రకృతి ఈ కథంతా మీకు నేను చెప్పిందే కాబట్టి ఇదిగో ఈ హిరణ్య గర్భతత్వము దేని నుండి ఆవిర్భవించిందో ఆ ఖమ్ అంటే సుగుణ బ్రహ్మ దానికి వాయురం ఖమ్ అని ఈ ఓంకారము వాయురముఖం కూడా అవుతుంది అని కౌరవ్యాయని పుత్రుడు ఆయన అభిప్రాయపడ్డాడు అర్థమైపోయింది కదండి ఇంకా చదివేయటమే వాయురంఖం వాయు అస్మిన్ విద్యతే ఇది వాయురముఖం వాయు అంటే సూత్రాత్మ ఈ ఆకాశమునందు సూత్రాత్మ గాలాడు అంటే ఇంకా అద్వయ పరబ్రహ్మ ఎక్కడైందండి అద్వయ పరబ్రహ్మ కాదు సపుణిపోతుంది సపున బ్రహ్మ అంటే ఇంకా ద్వైతం వచ్చేస్తుంది మన నాన్నగారు మాట అన్నారు నేను ఉంటే మా నాన్నగారు అంటూ ఉంటాను పర్వాలనుకోకండి అంటే కిటుకు సూక్ష్మాతి సూక్ష్మమైన కిటుకులు అవి ఎప్పుడు చెప్తారంటే వాడు వేదాంతమంతా అధ్యయనం చేసి ఒక విషంలో వచ్చిన తర్వాత చెప్తారు లేకపోతే వచ్చి లేకపోతే చెప్పి కూడా వేస్తూ ఆయన ఏమన్నారంటే రే వీళ్ళు ద్వైతవాదులు విశిష్ట ఈ సాంఖ్యులు వీళ్ళందరూ ఈ మతవాదులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళ మీద మనకేమీ ద్వేషమేం లేదు వీ అండర్స్టాండ్ దేర్ లెవెల్ అండ్ సో దేర్ ప్రెడికమెంట్ ఆల్సో మనకి తెలుస్తుంది వాళ్ళ లెవెల్ కూడా తెలుస్తుంది వాళ్ళ లెవెల్ అని చెప్పారు అంతే వాళ్ళ లెవెల్ హిరణ్య లెవెల్ అంటే అంచేతనే దేవుడంటే వాడికి అర్థమైన దేవుడు హిరణ్య గర్భుడే ఇంకా ఆ పైన వాడు ఎరగడు వాడు ఎరగడు కాబట్టి లేనంటాడు అది సమస్య హిరణ్య గర్భుడి కంటే ఇంకా లేదు హిరణ్య అంటే ఏదో తెలిసిన సకల జీవులను శాసించివాడు సృష్టికర్త యాక్టింగ్ అండ్ డూయింగ్ హిరణ్య అంటే యాక్టింగ్ ఉంటుంది థింకింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి పనిష్మెంట్ ఇస్తాడు పైకి తీసుకు అన్నీ చేస్తాడు శక్తి హిరణ్య గర్భుడికి శక్తి ఉంటుంది కదా ఇది ఏముంది హిరణ్య గర్భుడికి ఒక పురుష రూపాన్ని హిరణ్య గర్భుడు అంటే యూనివర్సల్ లైఫ్కి కాస్మిక్ లైఫ్కి హిరణ్య గర్భుడు అని పేరు అది సగుణం వీడు సగుణాన్ని సగుణంగా ఉండనివ్వడం సాకారం చేసేస్తాడు ఆకారం పెట్టేస్తారు ఇప్పుడు వేదము హిరణ్య గర్భుడి ఆవిర్భవించింది వండర్ఫుల్ వేదము టు బిగిన్ విట్ వేదం కానీ ఈ ఒక్క వేదము ఇది మరీ అన్వీల్డ్లీగా ఉందని నాకు వేదము అన్వీల్లీగా ఉందంటే నాకు పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఎలిమెంట్స్ కనిపెడుతున్నారు పది ఇరవై ముప్పై నలభై యాభై డెబ్భై అయ్యాయి ఇవి వీటిని స్టడీ చేయాలంటే ఏ ఆర్థర్లో చదువుకోవాలి ఆల్బాబెటికల్ ఆర్థర్లో చదువుకోవాలా ఏమన్నానా దానికి ఏదైనా ఒక మెథడ్ ఉండాలి కదా ఇప్పుడు మేండలీఫ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే వాటిని ఒక టేబుల్గా ఆర్గనైజ్ చేశాడు రోస్ అండ్ కాలమ్స్ పెట్టి ఆ టేబుల్లో ఏదో ఒక ఒక స్కీమ్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా వాటిని టేబుల్లో పెట్టి ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ అలా సో దట్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ ది ఓవరాల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిమ్ ఎలిమెంట్స్ వెరీ యూస్ఫుల్ అలాగంటే ఒక స్ట్రక్చర్ని తయారు చేసి పెట్టాడు వేదము వ్యాసులు చేసింది అంతే వేదము అంటే వెరీ అలాగే విస్తరించేసి దాంట్లోనే రుక్కులు ఉన్నాయి దాంట్లోనే యజుస్సులు ఉన్నాయి దాంట్లోనే సామాలు ఉన్నాయి అన్ని మిస్లేనియస్ అన్నీ ఉన్నాయి అవేవో ఉన్నాయి దీన్ని కొంచెం ఆర్గనైజ్ చేద్దామని ఆయన ఆర్గనైజ్ చేశారు చేసి యజుర్వేద సామవేద రుక్వేద అథర్వణ వేదాలున్నాడు ఇప్పుడు వేదం హిరంగ గర్భం నుంచి నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయి హిరంగ నుంచి వచ్చాయి కదా కాబట్టి నాలుగు వేదాలు వచ్చాయి వేదం ఎక్కడి నుంచి వస్తుంది నోట్లో నుంచి వస్తుంది కదండి వేదం శృతి కదా మీరు వినేది మీరు వినేది ఎక్కడి నుంచి వస్తుందండి నోట్లోంచి వస్తుంది మీరు వినేది పూర్వం వాళ్ళు అలా అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు మీరు వినేది సెల్ ఫోన్ల నుంచి రావచ్చు లేకపోతే టీపరి ఖాతా నుంచి రావచ్చు లక్షా నుంచి రావచ్చు పూర్వం వాళ్ళకి మీరు వినేది అంటే నోట్లోంచి వస్తుంది నాలుగు వేదాల నాలుగు శృతుల అవును అంటే ఆయనకి నాలుగు నోళ్ళు ఉండాలి నాలుగు నోళ్ళంటే నాలుగు నోళ్ళు నాలుగు ముక్కులు నాలుగు ముఖాలు నాలుగు గడ్డాలు అన్నీ నాలుగు నాలుగు నాలుగు ఇంకా మొదలెట్టండి అల్లడం క్యామెల్ స్టోరీ ఉంటుంది సో సూది బెదం తో చోటిస్తే మొత్తం అంతా కవర్ చేసి పారాయి ఇలా వచ్చే నాలుగు ముఖాలు హిరణ్య గర్భుడికి ముఖం ఎక్కడి నుంచి వస్తుంది కాస్మిక్ లైఫ్ కదా సగుణం దానికి ముఖం మీరు పెట్టారంటే సాకారం చేసి పెట్టారు ఒకసారి సాకారం చేస్తే అది ఇంకా అలాగా అది విస్తరించుకుంటూ పోతుంది ఒకడు అన్నాడు నాలుగు ముఖాలు కాదు ఒరిజినల్గా ఐదు ఉండి నాలుగు అయింది అన్నాడు అది ఎలాగా అసలు దట్ దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ ఎందుకు రాంగ్గా తెలుసిన అసలు నాలుగు ముఖాలనే మాట ఎలా వచ్చిందో తెలియకపోవడం చేత నాలుగు వేదాలను బట్టి నాలుగు ముఖాలు అన్నామయ్యా అంతే అంతేగాని నిజంగా ఇటో తలకాయ అటో తలకాయ తరగడాక్కడ పెట్టుకుంటాడు అలాగ మీరు పిచ్చెత్తినట్టుగా పెట్టుకోద్దు ఊరికే నాలుగు వేదాలు కనుక నాలుగు ముఖాలు అనే ఆ సింబాలిజం అవర్ రిషీస్ ఆర్ వెరీ గ్రేట్ సింబాలజిస్ట్స్ ఆ సింబాలిజం వీడికి తెలియకపోవడం చేత ఈ ఫర్గాట్ ఇట్ అది తెలిస్తే మీరు ఐదు ముఖాలు అనరు ఎందుకండరు ఐదు వేదాలు నాలుగు వేదాలేగా ఉంటా ఐదు ముఖాలు అనరు మూడు ముఖాలు అనరు అది మర్చిపోతే ఐదు ముఖాలు మరి ఇప్పుడు నాలుగే ఉన్నాయి అదొకటి ఆ ముఖం ఏమైంది బ్రహ్మగారి ముఖం పోయిందంటే అది విష్ణువైనా కొట్టేసి ఉండాలి శివుడైనా కొట్టేసి ఉండాలి ఇంకా ఈ పిచ్చి అంతా మొదలైంది కావ్యకంఠ గణపతి కొని ఈ పిచ్చిని చూసి ఈ పురాణ కథలు హిందూ ధర్మానికి చేసినంత హాని అంతా కాదని వాపోయినాడు నేను నేను ఒక కైండ్ ఆఫ్ ఎ మేవరిక్ గైను కాబట్టి ఈ కథలన్నీ మీకు చెప్పాను ఎవడు చెప్పడం ఆలోచించారు కాబట్టి ఇక్కడ సగుణం నాలుగు ముఖాలు ఐదు ముఖాలు ఈ గోళ ఏమీ లేదు సో వీళ్ళందరూ హిరణ్య గర్భతత్వం దగ్గర ఆగిపోయి ఉన్నారు వీళ్ళు వీళ్ళని అద్వైతం అంటే వాళ్ళకి సూదులు ఏదో ఏదో కష్టంగా ఉంటుంది ఎందుకంటే హిరణ్య దగ్గర అద్వైతమే ఉంటుందండి హిరణ్య దగ్గర ఫిక్స్ అయిపోయిన వాడికి అద్వైతమే ఉంటుంది అద్వైతం అసలు అది ఊహం కూడా అందదు ఈ మాట మా నాన్నగారు అన్నప్పుడు నేను ఆలోచించేవాడు అమ్మా ఎంత మాట అని ప్రశంసించాను కూడాను అబ్బా చాలా గొప్ప మాట అన్నావా నువ్వు నేనేమన్నాను రా అన్నారు ముప్పై నేను నేనేమన్నాను అంటే ఇలా అన్నావా సరే అయినా కాబట్టి వీళ్ళందరూ లెవెల్ దగ్గర ఆగిపోయి ఉన్నారు కాబట్టి ఆ కౌరవ్యాయణి పుత్రుడు ఈ హిరణ్య గర్భతత్వాన్ని ఒక ఆల్టర్నేటివ్గా ఆఫర్ చేశాడు ఓంకారానికి ఓం ఖం బ్రహ్మ అన్నదానికి అర్థము ఓం అంటే అది బ్రహ్మయ్య ఖమ్ అది అది ఏం ఖమ్ అండి ఖమ్ పురాణం అండి ఈ భూతాకాశం కాదు అలాగా అర్థమైపోయింది సంతోషం అయితే డోంట్ స్టాప్ దెర్ ఈజ్ అనదర్ జంట్లు మనం కావాలి కౌరవ్యాయణీ పుత్ర హూ ఆఫర్డ్ అన్ ఆల్టర్నేట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఇంది ఇట్ ఎట్ డిఫరెంట్ లెవెల్ అది కూడా స్మృతి చెప్పింది తప్పేముంది యూ కెన్ ఫాలో దిస్ సార్ దట్ అది ఎప్పుడు ఉండనే ఉండదు ఇప్పుడు చదవండి ఖమాత్రం ఖమిత్యుచ్యతే న పురాణ అది ఆయన ఏమున్నాడంటే ఉండవే ఖమ్మను ఉంది కదా ఖం బ్రహ్మానుంది కదా అది మీరు పురాణం పెట్టుకొద్దు పురాణం అంటే కాలమునకు అతీతమైనది కాలమునకు అతీతము అంటే దేశమునకు అతీతము దేశకాలకు అతీతము అంటే ఇంకా ద్వైతం లేదు ద్వైతము దేశకాలానుగతమై ఉంటుంది దేశం ఉండాలి కాలం ఉండాలి అప్పుడే ద్వైతం దీని మీద ఒక ఎత్తుగడ ఉన్నది ఎత్తుగడ అంటారు ఎత్తుగడ అంటే ఈ పాటపాడేవాళ్ళు ఎత్తుకోవడం అని అంటారు ఎత్తుగడ అలాగే ఈ లాయర్స్ వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక ఎత్తుగడ అంటారు అలాగే వేదాంతులకు కూడా కొన్ని ఎత్తుగడలు ఉంటాయి ఒక ఎత్తుగడ ఏంటంటే అద్వైతమే సత్యమని ప్రూవ్ చేయమన్నాడు ద్వైతి పూర్వపక్షి అంటే ఈ అద్వైతం ఇది ఇది ఖండన ఖండకాత్యం ఎత్తుగడ శ్రీహర్షుడు ఏమన్నారంటే నేను అద్వైతం ప్రూవ్ చేయక్కర్లేదులా వెరిమోహం నువ్వు ద్వైతం ప్రూవ్ చేయమన్నాడు అద్వైతం ప్రూవ్ చేయరు ద్వైతాన్ని నాకాఫ్ చేసిస్తే మిగిలిది అద్వైతమే దానికి ప్రూఫ్ అక్కర్లా అది సాధ్యం కాదు సిద్ధం అది నువ్వు ద్వైతము నువ్వు ప్రూవ్ చేయి నేనేమంటున్నానంటే ద్వైత హేతువు లేనిదే ద్వైతము ఉండదు అని నేను నువ్వు అద్వైతానికి హేతువు చెప్పమంటావు ఏమిటి నన్ను అద్వైతానికి హేతువు అక్కర్లేదు ద్వైతానికే కావాలి హేతువు దేశం ఉండాలి దేశం అంటే ఎక్స్పాన్సివ్నెస్ దాంట్లో లిమిటెడ్నెస్కి ద్వైతం అని పేరు దాన్ని ద్వైతం అంటారు దేశం లేకుండగా లిమిటెడ్నెస్ థింక్ ఉండదు లిమిటెడ్నెస్ అనేది ఉండదు స్పేస్ లేకుండగా హౌ విల్ యూ అండర్స్టాండ్ లిమిటెడ్నెస్ వితౌట్ స్పేస్ లిమిటెడ్నెస్ లేకుండా ద్వైతం అక్కడి నుంచి వస్తుంది ఒకటి లిమిటెడ్ అవ్వాలి ఇంకో లిమిటెడ్ రావాలి ఇంకో లిమిటెడ్ రావాలి అప్పుడు ద్వైతం వస్తుంది బట్టి స్పేస్ లేకుండా ద్వైతం లేదు అలాగే టైం లేకుండా ద్వైతం లేదు టైం అంటే ఏమిటి టైం ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆ మూమెంట్ ఉండాలి ఇప్పుడు టైంని మీరు ఎలా ఎలాగ చూస్తారు టైమ్ని ఓ ముళ్ళు ఇల్ల ఇలా ఇల్ల తిరుగుతూ ఉంటుంది ఆ ముళ్ళు ఇక్కడించి ఇక్కడికి ఇక్కడికి రావడం పేరే టైము కాబట్టి సీక్వెన్స్ ఉండాలి సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్ ఉండాలి సీక్వెన్స్ ఉండాలంటే ద్వైతం ఉండాలండి ద్వైతం లేని సీక్వెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫ్యాక్ట్ టైంకి డెఫినేషన్ ఏమిటంటే దేశే వస్తున చలనం తస్య సంవిత్ కాల ఇక్షు అని ఒక డెఫినేషన్ సంస్కృతంలో అంటే దేశమునందు ఏమంటే దేశం అంటే తెలుగుదేశం భారతదేశం అలా అనుకోరు కదా స్పేస్ సో దేశమునందు పదార్థము యొక్క చలనం ఏదైతే కలదో ఆ చలనము యొక్క కాన్షియస్నెస్కి టైం అనిపారు టైమ్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ టైం ఏం బయట కాబట్టి టైం ఉండాలి ఎథింగ్ విచ్ ఈస్ టైం బాగుండాలి విల్ గివ్ రైస్ టు జువాలిటీ ద్వైతం కాబట్టి దేశము కాలము ఉంటే కానీ జువాలిటీ ఉండదు కాబట్టి దివాలిటీకి హేతువులు ఏమిటి దేశకాలములు దేశకాలములనే హేతువులు ఉన్నప్పుడే ద్వైతం ఉంటుంది దేశకాలములు లేని తత్వంలో ద్వైతం ఉన్నమే ఉండదు కాబట్టి నేను అద్వైతం ప్రూవ్ చేయను కల నువ్వు ద్వైతం ప్రూవ్ చేయదు పరమాత్మ ఎందు దేశం ఉన్నది అని ప్రూవ్ చేయను కాలం ఉన్నది అని అంటే ఏమిటి పరమాత్మ పుట్టాడు విట్టుతాడని చెప్పాల్సి ఉంటున్నాయి కాబట్టి నీ ద్వైతమే ప్రూవ్ కాదు మీ ద్వైతం ఎప్పుడైతే ప్రూవ్ కాదో మా అద్వైతం సిద్ధిస్తుంది అని ఇలాగంటే ఒక ఎత్తుగడ కాబట్టి ఇదంతా ఏ సందర్భంలో చెప్పానంటే వీళ్ళు హిరణ్యగర్భతత్వం దాటి వీళ్ళు వెళ్ళలేరు హిరణ్య గర్భతత్వం దాటితే దాని మీకు అద్వైతం అనుభవానికి రాదు అనివే హిరణ్య గర్భతత్వాన్ని అద్వైతులు విరోధం ఏమీ ఉండదు వాళ్ళు వ్యతిరేకించరు వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఎందుకంటే అద్వైతము అది హయ్యెస్ట్ తత్వ దాన్ని చేరుకున్నవాడు దాన్ని చేరుకుంటాడు అది దేనికి విరోధం కాదు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు ప్రాజెక్టర్ లైట్ విలన్నని విరోధిస్తుందా విరోధించలే విలన్నని ప్రకాశింపజేస్తుంది ఒకప్పుడు వీడు విలన్ను హీరో కంటే బాగా ప్రకాశిస్తుంది సో కీచకుడు బాగా ఉంటాడు కీచకుడు విలన్ కీజకుడికి ప్రకాశం ఏమిటి ప్రాజెక్టర్ లైట్కి ఇంకా వేలు లేవు అది అన్నింటినీ ప్రకాశం దేనికి నిరోధం ఉంటుంది సో అద్వైతమైన ఎనీవే ఇదంతా డైగ్రషను టాపిక్ వచ్చింది కాబట్టి రోజు డైగ్రషన్ సో కాబట్టి ఇక్కడ ఈ ఖమ్ ఓం ఖమ్ అన్నప్పుడు ఆ ఖమ్ పురాణముఖం తీసుకోద్దాయా నువ్వు మరి ఏ ఖమ్ తీసుకోమంటారా వాయురముఖం తీసుకో నా పురాణముఖం వాయురముఖం తీసుకో అని ఒక ఆయన అన్నాడు ఇత్యవ ఆహ స్మ ఒక ఆయన అలా అన్నాడు కోసం ఎవరండియన కౌరవ్యాయణి పుత్ర కౌరవ్యాయణి అనే అమ్మగారి యొక్క పుత్రుడు ఈ వాయురం అంటే ఒకటో చెప్తున్నాడు వాయురేహిఖే ముఖ్య ఖశబ్ద వ్యవహార స్మాత్ ముఖ్యే సంప్రత్యయక్త ఇది మన్యతే ఆయన అలా ఎందుకన్నాడంటే ఆయన హిరంగగర్భతత్వం దగ్గర అతుక్కుపోయారన్న మాట కాదు ఆయన ఏమన్నాడంటే చూడండి ఖమ్మనే పదము ముఖ్యార్థం మీరు తీసుకుంటే దాని యొక్క ప్రైమరీ మీనింగ్ మీరు తీసుకుంటే అది భూతాకాశంతో ప్రారంభమవుతుంది భూతాకాశము అని అలాగా ఒక లిమిటెడ్ థింగ్ని సూచిస్తూ ఉంటుంది ఖమ్ అనేది ఎంత ఇన్ఫినిట్ అయినా కూడా స్కిల్ ఇట్ ఈజ్ లిమిటెడ్ ఆకాశము భూతాకాశం సృష్టి పుట్టినప్పుడే స్పేస్ కూడా పుట్టింది కదా కాబట్టి ఈ ఖమ్ అనేదానికి ముఖ్య అర్థం మీకు తీసుకోండి అంతేకాని మీరేమో ఖమ్ అంటే నిరవయవము అసంగము కాబట్టి ఖమ్ పరమాత్మను సూచిస్తుంది అని మీరు అర్థం చెప్పారు అలా అర్థం మీరు తీసుకోవచ్చు ముఖ్యార్థం కూడా తీసుకోండి ముఖ్యార్థం తీసుకుంటే రియల్ స్పేస్ రియల్ స్పేస్ అని మీరు అన్నట్లయితే దట్ బికమ్స్ ద చిత్తాకాశ ద మెంటల్ స్పేస్ ఆఫ్ హిరణ్య గర్భ ఆయన సమష్టి బుద్ధి శక్తి స్వరూపుడు కదా హిరణ్య గర్భుని యొక్క మెంటల్ స్పేస్ అవుతుంది ఇన్ విచ్ ఆల్ ది కాస్మిక్ లైఫ్ ఈజ్ ఇంక్లూడెడ్ అలా తీసుకోండి ముఖ్యార్థం తీసుకోండి లక్ష్యార్థం తీసుకోవద్దు తత్తుకి ముఖ్యార్థం తీసుకుంటే దాన్నే వాచ్యార్థం అంటారు తీసుకుంటే ఈశ్వరుడు అప్పుడు తత్వమసి అభేదం కుదరదు లక్ష్యార్థం తీసుకుంటూనే కుదురుతుంది కాబట్టి మీరు కమ్ముకి లక్ష్యార్థం తీసుకుని నిర్గుణ పరబ్రహ్మ అద్వయ బ్రహ్మ అని కాకుండా ముఖ్యార్థం తీసుకుని హిరణ్య గర్భతత్వము సగుణ బ్రహ్మ అని తీసుకోండి ఆయన అభిప్రాయం ఆయనకి అద్వయ బ్రహ్మ తెలియక మాట కాదని ఆ కమ్మును చూసి మీరు దీనికి ముఖ్యార్థం తీసుకోండి ఎందుకంటే కశబ్దం వ్యవహారం అలా ఉన్నది ఖమ్మనగానే ముఖ్య సంప్రత్యయక్త ముఖ్యార్థము నుండే మనకి ఆ బుద్ధి అలాగా తోచుతుంది బుద్ధికి వస్తుంది సంప్రత్యయ అంటే బుద్ధికి తోచి దాన్ని సంప్రత్యయ అంటారు ఖమ్ శబ్దం వినగానే బుద్ధికి ముఖ్యార్థమే వస్తుంది ముఖ్యార్థం అంటే హిరణ్య గర్భతత్వము లేకపోతే సగుణ బ్రహ్మ ఆ హిరణ్య గర్భతత్వము ఆ సగుణ బ్రహ్మ ఎందు నిహితమై ఉన్నది వాయురం ఖం కాబట్టి ఇక్కడ మనం ఖం శబ్దానికి ముఖ్యార్థం వాయురం ఖం తప్ప పురాణం ఖం వద్దు అనే ఆయన అభిప్రాయం తది పురాణం కం బ్రహ్మా నిరుపాధిస్వరూపం ఎది వా ఖం సోపాధిం బ్రహ్మాం సర్వీ ఓంకారతీక ప్రతిమావత్ సాధనత్వం ప్రతిపద్య ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇటు కౌరవ్యాయుణి పుత్రులు చెప్పిన మాట పట్టుకున్నామా లేకపోతే ముఖ్య బ్రహ్మే నిల్కుల పరబ్రహ్మనే తీసుకుందామా అంటే శంకరులు అంటున్నారు శృతి రెండు పక్షాలని మీ ముందు పెట్టేసి వదిలేసింది ఇట్ డిడ్ నాట్ సెలెక్ట్ ఎనీ పర్టికులర్ పక్ష రెండూ ఉంటాయి అద్వై పరబ్రహ్మ ఉంటుంది కిరంగ గర్భాల విలువ ఉంటుంది ఎవరికేది కావాల్సింది తీసుకోవచ్చు శృతి యొక్క తాత్పర్యం ఏమిటంటే దానికి వేరే మంత్రం దీనికి వేరే మంత్రం అక్కర్లా ఒకే ఓంకారం రెండింటికి సరిపోతుంది అది శృతి యొక్క వర్తం దాన్ని శంకరుణ్ణి చెప్తున్నారు తత్ర ఆ రెండింటిలో మీరు పురాణం ఖం బ్రహ్మ తీసుకుంటే ఖం బ్రహ్మని పురాణం బ్రహ్మ కింద అంటే నిరుపాధి స్వరూపం ఈ మాయాశక్తి యొక్క ఉపాధి మాయాశక్తి అంటే థింకింగ్ అండ్ డూయింగ్ దట్ ఈజ్ ది మాయాశక్తి థింకింగ్ అండ్ డూయింగ్ మరి ఇంకా మాయాశక్తి తీసిస్తే ఏం మిగులుతుంది ీయింగ్ సదేకమే సౌమ్యత ముగ్ర ఆసీ సత్ బీయింగ్ ప్యూర్ బీయింగ్ దాన్ని నిరుపాధి స్వరూపం అంటారు అంటే థింకింగ్ అండ్ డూయింగ్ ఉపాధులు లేని శుద్ధ చైతన్యం అది తీసుకోండి మీరు ఎదివా లేదా వాయురంఖం మీరు వాయురంఖం తీసుకుంటే అంటే సూత్రాత్మతో కూడిన పరమాత్మ అంటే థింకింగ్ అండ్ డూయింగ్ తోటి కలగాపులంగా ఉన్న బియ్యింగ్ బియింగ్ని మీరు సెపరేట్ చేయడం కుదరదు ఎందుకంటే మైనస్ చేసేస్తే బియింగ్ని థింకింగ్ ఉండదు డూయింగ్గా ఉండదు ఆ బియ్యంగ్ మీద ఆరోపణ చేసుకోగలుగుతారంటే కాబట్టి దీన్ని ఉపాధితో కూడినటువంటి పరమాత్మ మీరు అలా తీసుకోండి దాన్ని సోపాధిక బ్రహ్మ అంటారు ఈ సెక్షన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం ఇది కొంత డిఫికల్ట్ సెక్షన్ ఇది ఇక్కడ గ్లాస్ ఓవర్ చేస్తారు కూడా ట్రాన్స్లేషన్స్ కూడా గ్లాస్ ఓవర్ చేశారు నేను విషయాన్ని మన పుస్తకంలో ఏది గ్లాస్ ఓవర్ చేయకుండా ధల ఓపికగా దాన్ని చేసే ప్రయత్నం చేశామని నాకు గుర్తు మీరు చూడండి ఎంతవరకు వచ్చిందో నేను చెప్పలేను అలా గుర్తున్నాను నాతోటి ప్రకాశానంద గారు అన్నారు ఇటువంటి చోట మీరు గ్లాస్ ఓవర్ చేయకుండా ఓపిక్గా చేశారండి నాతోటి ఆయన మాట అన్నారు ఆ మాట గుర్తుకొచ్చి మీతో అన్నాను ఉంటే నా బుధారిని నేనే తట్టుకున్నానేమనుకోకండి సో ఆ పుస్తకంలో విశేషముందు సుమాని చెప్పడం కోసం సో మొత్తానికి మీరు సోపాధిక బ్రహ్మ అనే అర్థం చెప్పుకోండి లేదా నిరుపాధిక బ్రహ్మ అని చెప్పుకున్నా ఓంకారాన్ని మార్చే ఎక్కర్లేదు కంకి ఇదే అదే అనే వికల్పాలు ఉంటాయి ఓంకారం సర్వథాపి సర్వథాపి అంటే రెండు పక్షముల ఎందుకు కూడా అనర్థం ఎందుకంటే రెండే పక్షాలకు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా చెప్పుకున్నా ఆ విధంగా చెప్పుకున్నా కూడా ఓంకారము సరిపడుతుంది రెండు సందర్భాల్లోనూ ఓంకారము ప్రతీక సింబల్ ప్రతీక అంటే సింబల్ ఏమంటే సింబల్ సింబల్ అంటున్నారు సింబల్ అంటే ఏమిటి అంటే ఆ తత్వాన్ని చేరుకునే సాధనము సాధనత్వం సింబల్ సాధనం లైక్ వాట్ లైక్ ప్రతిమ ప్రతిమావత్ సాధనత్వం ప్రతిపద్యతే అంచేతనే ఇప్పుడు ప్రతిమ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ వర్షిప్ అండ్ ఇట్ ఈజ్ మెంట్ ఫర్ కాంటెంపలేషన్ ఆల్సో మీరు ధ్యానం కూడా చూస్తూ ప్రతిమను చూస్తూ చేయొచ్చు లేదా ప్రతిమను చూసి ఆ రూపాన్ని లోపల పెట్టుకుని మీరు ధ్యానం చేయొచ్చు అందుకోసం ప్రతిమ ప్రతిమ ఊరేగింపు కోసం వచ్చింది కాదు అని ఎవడో అన్నారు నేను ఎవడో అన్నమాట మీద చెప్తున్నా ఎందుకంటే మీరు ప్రతి మన ఊరేగింపు అని పెట్టారనుకోండి ఊరేగించేసి మళ్ళీ పెట్టిలో పెట్టేసి లేదా బీరోలో పెట్టి తాళం వేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు కదా ఎందుకంటే ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఊరేగింపు ఊళ్ళో వాళ్ళకే ఊరేగింపు అంటే ఊరే ఎరిగింపు అని ఊళ్ళో వాళ్ళకే దాని చుట్టూ బాణాసంచేమో ఇది అది పెట్టి ఓ ఉత్సవం చేసుకుంటూ మీరు మొత్తానికి ప్రతిమని పట్టుకుని ఒక ఉత్సవాన్ని వరకు మీరు యూ హ్యావ్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ వన్ ఉత్సవం అవుట్ ఆఫ్ ప్రతిమ బట్ మీరు శాస్త్రంలో చూస్తే శంకర భగవత్పాదుల శాస్త్రంలో అక్కడ చూస్తే ప్రతిమ ఈజ్ మెంట్ ఫర్ కాంటెంప్లేషన్ అండ్ వర్షిప్ అట్ ది బెస్ట్ కాంటెంప్లేషన్ కోసం మొదలైంది అది కోసం ఈ భేదాలు ఉంటాయి కాబట్టి కానీ ఇది ఉపనిషత్ వరకు ఈ విధంగా ఉంటుంది మీరు పురాణంలోకి వెళ్ళేప్పటికీ ఇట్ గోస్ ఇంటూ ఏ డిఫరెంట్ స్పిన్ అదొకటి గమనించాలి అంటే రెలిజియన్ అయిపోతుంది రెలిజియన్ అయిపోతే అది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అయిపోతుంది రెలిజియన్ ఈజ్ సపోజ్ టు బి ఎన్ ఇండివిజువల్ ఇట్ ఈజ్ ఇన్నర్ communion with god it's a private communion with god it is not originally uh, visualized as a, a public display renjiam is not a public display it's a private communion ikkada unna a sitrayi madhi pratimavata sadhanatvam ante oka pratimala ga upayog padutundi meeku private communion kosam that is how they visualize పబ్లిక్ లైఫ్లోకి రిలిజియన్ నుంచి తీసుకెళ్ళడం వాళ్ళు ఎరగరు ఇది కొంత వెస్ట్ నుంచి మనకి దిగుమతి అయిందేమో అని అనిపిస్తుంది దీని మీద ఇంకా కొన్ని మహాత్ముల యొక్క అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి అవి నేను చెప్తే సమక్ష ఫిట్ అని డౌట్ వచ్చి నేను చెప్పకుండా అలాగా కాలక్షేపం చేస్తున్నాను ఇంకా ఇంకా ఇంకో రెండు మూడు అడుగులు ముందుకు వేసి చెప్పేవి కూడా ఉన్నాయి ఎవరో మహాత్ములు చెప్పిన అంశాలు చూద్దాం సందర్భం వచ్చిన ఇక్కడ ప్రతిమావత్ అంటే టీకాకారులు త్రీ వినమ్రమేషు ఉభయవిధ బ్రహ్మ ప్రతిపత్తం ఓకే ఏ తద్వై సత్యకామా పరంఛాపర బ్రహ్మయోంకారుత్యంతరాత్ దీంట్లో రెండు అభిప్రాయాలు ఉన్నాయి మీరు పెద్దలు నేను మీకు మనవి చేస్తున్నాను సమన్వయం చేయాలి అనో అభిప్రాయం అంటే ఏమిటో అన్నిటినీ కలఘోరగంపలాగా కట్టి పెట్టుకోవాలి అని ఒక అభిప్రాయం గుడ్ గుడ్ నేచర్డ్ ఒపీనియన్ అయితే ఇంకో అభిప్రాయం కూడా ఉంది మీరు అలా సమన్వయం చేస్తారని మొదలుపెట్టి ఇంక ప్రతి కనపడ్డదాన్ని అలా కలఘోరగంప కింద పెడుతుంటే అసలుది జారిపోతుంది అని ఇంకో అభిప్రాయం కూడా ఉంది కాబట్టి వన్ షుడ్ బీ అబిట్ కాన్షియస్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్గా వీటిని అన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అద్వయ ఆత్మానుసంధానానికి అనుకూలము కానీ ద్వైత వ్యవహారాన్ని ఆ వ్యవహారము మతపరమే అయినప్పటికీ కూడా పక్కన పెట్టడం మనం అభ్యాసం చేయాలి It has to be డన్ లేకపోతే యూ విల్ బి కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్ మార్నింగ్ యూ డూ సంథింగ్ అండ్ యూ కాంట్రడిక్ట్ అది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇంకోసారి కాంట్ర అలాగే సెల్ఫ్ని తరని తానే అలాగే కాంట్రడిక్ట్ చేసుకుంటూ పోతే యూ న్యూట్రలైజ్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రెస్ ఉండవు అందుకోసం ఇటువంటి అంశాలన్నిటికీ కూడా కొంత థ్రెడ్ బ్యాక్ అంటే ఓపెన్ మైండ్తో పరిశీలించి దేంట్లో ఉండే గుణదోషాలని పరిశీలించటము అది అధ్యయనంలో భాగమే మంచిది సో పరబ్రహ్మైనా అపరబ్రహ్మ అపరబ్రహ్మ అంటారు ఇది వాయుద్రముఖం అపరా అంటే ఒక స్టెప్ తక్కువ అని అర్థం అపరా అంటే ఇన్ఫీరియర్ అని అర్థం పరా సుపీరియర్ అపరా ఇన్ఫీరియర్ ఇన్ఫీరియర్ అంటే మిగతా దానికంటే దేనికంటే తక్కువని అభిప్రాయం కాదు ఆ వర్సెస్ ఇన్ఫీరియర్ ఓంకారం ఏదైతే అది హే సత్యకామ సత్యకాముడిని ఉద్దేశించి పొందుతూ ఆయన అడ్రస్ చేస్తున్నాడు సత్యకామ జాబాలి అని ఒక స్టోరీ ఒకటి ఉంది చాలా అందమైన కథ చాలా ముద్దైనటువంటి కథ చాంద్రోద్యంలో ఉంది మన పుస్తకంలో ఉంది స్టోరీ మొదట ఐదు అధ్యాయాల్లో ఎక్కడో ఉంది సత్యకామ జాబాలి అది ఏదో నాకు ఆ పేరు గుర్తులు అవట్లేదు ఒక ఉపాసన ఓంకారాన్ని సత్యకాముడికి గౌతముడు బోధిస్తాడు హే సత్యకామా ఈ ఓంకారం అనేది చేకలదో కలదో ఇది పరబ్రహ్మకి సాధనమిదే అపరబ్రహ్మకి కూడా సాధనమిదే నీవు ద్వైత భావంతో శగుణ బ్రహ్మోపాసన చేయాలన్నా అద్వైత భావంతో ఆత్మానుసంధానం చేయాలన్నా రెండింటికీ ఓంకారమే సాధనము అని చెప్పారు కాబట్టి ఓంకారం దగ్గర సమస్య లేదు ఇక్కడ ఈ చర్చంతా ఈ కౌరవ్యాయుణి పుత్రులు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆ ఖషబ్దం దగ్గర వచ్చింది కేవలం ఖశబ్దార్థే విప్రతిపత్తి ఒకటి ఓంకారం పరవ పరావ్వచ్చు అపరా అవ్వచ్చు ఖశబ్దమే పురాణం అనర్థం చెప్తామా లేకపోతే ఖశబ్దం వాయురం అని అర్థం చెప్తామా పురాణం అంటే చిరంతనం దేశకాలాతీతం నిర్గుణం పరం బ్రహ్మ వాయురం అంటే దేశకాలములను ఇంక్లూడ్ చేసుకుని ద్వైతాన్నంతనే ఇంక్లూడ్ చేసుకున్నటువంటి సూత్రాత్మ సగుణ బ్రహ్మ అయిపోతుంది సూత్రాత్మకి ఆశ్రయంగా ఉండే సగుణ బ్రహ్మ అని జాజ ఇది చెప్పచ్చు అది చెప్పచ్చు అని అక్కడే అవకాశం ఉంది ఆ ఖమ్ అనే పదంలో ఓంలో సమస్య ఓం రెండింటికి సమానంగా వర్తిస్తుంది అక్కడికి ఆ మంత్రం అయిపోయింది ఇంకొక చిన్న పాత్ర ఉన్న మంత్రంలో అదోసారి అందాము వేదోయం అది మంత్రం అదే వాక్యం అయం అంటే ఇది వేదము ఇదంటే ఓంకారం మనం ఇక్కడ ఓం గురించి కదా మాట్లాడ ఓం మనం మొదలట్టాం కదా ఈ ఓంకారము వేదము అది ఒక స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అంటే ఓంకారమునందు అటువంటి మహిమ గలదు అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా సాధన ఎందు ఆ రకమైన పాదాత్మ్యం ఉండాలి మీరు ఓంకారాన్ని సాధనంగా పట్టుకున్నప్పుడు కొంతమంది అలా అంటారు ఆ స్వామీజీ మాకేం తెలియదు మీరే చెప్పండి అంటారు అంటే మీరు అలా అంటున్నందుసేపు మీరు అలాగే ఉంటారు మాకేం తెలియదు అన్నట్టుగానే ఏదైనా మీరు ఏం చెప్పమంటారు ఏదైనా అడగండి చెప్తానంటే అబ్బాయి మాకేం తెలుస్తుందండి మాకేం తెలియదు మేము ఊర్కులం మీరే చెప్పండి అంటే మరి ఇంకటువంటి ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం కదా నాకు బిక్ష నేను రోజు మిత్రులు తెలిసిన దాని కొంచెం నడువు ఆల్సి అలాగా అది అతి వినయం అనిపించుకుంటుంది అది సరికాదు అలాగ మాకేం తెలియదు మాకేం తెలియదు అనుకోవడం అలాగే మాకు వేదాలు అని అలాగా అనకూడదు మాకేం శాస్త్రం తెలీదు వేదం తెలీదు మేము ఎందుకు పదికి రాని వాళ్ళం అనకూడదు అటువంటి న్యూనతాభావము వినయం పేరుతో న్యూనతాభావాన్ని కల్టివేట్ చేసుకోకూడదు వినయం ఉండాలి కానీ న్యూనత కాదు కావాల్సింది ఇప్పుడు ఓంకారం మీకు తెలిసే తెలీదా తెలుసు ఓంకారం తెలిసినప్పుడు వేదమంతా తెలుసున్నట్టే లెక్క ఎందుకంటే వేదము ఓంకారములందే కదా ఇక్కడ ఈ సందర్భంలో పాండిత్యము వేరు అనుభవం వేరు ఒకటికి వేదమంతా వల్లించిన పాండిత్యం ఉంటుంది ఇంకొకటికి ఓంకారమును జపించి ఆ బ్రహ్మ ప్రసీదతి ఆ సైలెన్స్ యొక్క మహిమను అర్థం చేసుకుని సైలెంట్గా అసంగంగా ఎందుకంటే ఓంకారము సైలెన్సు ఆకాశము చైతన్యము ఇవన్నీ అసంగా ఇవన్నీ వీటిలో సంఘం లేదు ఇవన్నీ చాలా అసంగంగా ఉంటాయి ఆ అసంగం వాడికి అలవాటైపోతుంది అలా అసంగంగా ఉంటాడు అది అనుభవం అసంగం అంటే అనుభవం అది అసంగం అంటే ఉపన్యాసం కాదు అనుభవం ఒకడు వేదం అంతా వల్లించి పెట్టుకుంటాడు పాండిత్య ఈ రెండింటికి చాలా తేడా ఉంది సో ఈ అనుభవం ముఖ్యమా ఆ పాండిత్యం ముఖ్యమా అని మీరు అన్నట్లయితే చూడండి ఆ పాండిత్యం ఈ అనుభవానికి బాటలు వేస్తుంది అంటే ఆ పాండిత్యం ఇట్ ఈజ్ ఏ ఫేస్ సేవింగ్ అయిపోతుంది సేవింగ్ గ్రేస్ అయిపోతుంది లేకపోతే ఎవరవుతుంది తెలుసినా లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి చాలా కాషస్గా ఉండాలి పాండిత్యాన్ని మీరు సపోర్ట్ చేసే సందర్భంలో యూ షుడ్ బి వెరీ కాషియస్ ఆ పాండిత్యము సపోర్ట్ మీరు ఎంతవరకు చేయగలుగుతారంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హెల్ప్స్ టు గెయిన్ దట్ అనుభవ అంతవరకే మీరు సపోర్ట్ చేయగలుగుతారు అనుభవానికి దానికి సంబంధం లేదని అనుభవాన్ని పాండిత్యం నుంచి మీరు సెపరేట్ చేసి పారేసి పాండిత్యమే జీవిత లక్ష్యంగా మీరు దాన్ని ఒక సింహాసనం మీరు కూర్చోబెట్టి మీరు దాన్ని పర్స్యూ చేసినట్లయితే యూ విల్ ఎండాప్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్కి ఓ మహాత్ముడు ఏమని పేరు పెట్టాడంటే మెంటల్ డిస్పెప్సియా అని పేరు అంటే బౌద్ధిక అజీర్ణము ఎందుకంటే మీరు బుద్ధి ఎందు పాండిత్యానంతని చొప్పించి పెడతారు అది జీర్ణం కాదు అలా ఉండిపోతుంది జీర్ణం కాదు ఏం చేయ బ్రహ్మవిధ ఆత్నోతి పరందేహ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అంతా కూడా అక్కడ చొప్పించి పెడతారు బ్రహ్మ అంటే అసలు తెలియకపోవడం మాట రకపెట్టి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉండదు ఈ బ్రహ్మ ఏదో తెలియదగింది ఆలోచన కూడా ఉండదు అసలు దేరీజ్ సంథింగ్ లైక్ దట్ అనే ఇంటిమేషన్ కూడా ఉండదు అది జీర్ణం పాండిత్యం అలా జీర్ణం కాని పాండిత్యం ఎటువంటి తెలుసునండి అజీర్ణమైన ఫుడ్ ఏమవుతుంది పాయిజన్ అయిపోతుంది అది హానిని చేస్తుంది అలాగే జీర్ణం కాని పాండిత్యం కూడా అల్టిమేట్గా హానిని చేస్తుంది ఏ రకంగా హాని కలిగిస్తుందంటే ఈ అనుభవంలో ఉన్నవాడిని చూసి పండితుడు ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ ఎందుకు పలికి రాని వాళ్ళు అనుకుంటారు మనమేమో వేద శుభ్రంగా వదిలించి పెట్టాం వీడికేమో మంత్రం రాదు తంత్రం లేదు ఏదో రామనామ ఉంటాడు అయితే ఓంకారం ఉంటాడు వీడు ఇంకో యోగ్యుడు అనుకుంటాడు అంటే ఏమైపోయిందో చూడండి అటువంటి అభిప్రాయం కలిగేటువంటి విధంగా పాండిత్యం తయారు చేసిందంటే ఆ పాండిత్యాన్ని డిస్పెక్షియాండంలో తప్పేమైనా ఉందా ఇప్పుడు నేను చెప్పింది అలాగంటిది అలాగంటి పరిస్థితి లోకంలో ఉందా లేదా మీరు చెప్పండి మీరు హృదయపూర్వకంగా చెప్పండి అది దాంట్లో ఉన్న డేంజర్ ఎనివే వేదోయం కాబట్టి ఎప్పుడు కూడా న్యూనతాభావం ఉండకూడదు మాకు వేదాలు రావు మాకు శాస్త్రాలు రావు అలాంటి న్యూనతాభావం ఉండకూడదు అలాగే స్త్రీలు కూడా మేము స్త్రీలం పురుషులం కాదు కదా కాబట్టి మాకు ఎక్కడ యోగ్యత ఉన్నది అనే న్యూనతాభావం ఉండకూడదు చాలు ఈ ఓంకారము వేదము మీరు ఓంకారాన్ని జపం చేయగలరా చేయలేరా చేయగలుగుతారు కదా కాబట్టి వేద ఇస్ విచ్చు వేదము ఆఫర్ చేయగలిగిన సారమంతా మీకు వచ్చేసిన తర్వాత ఇంకా మీకు లోటేముంది వేదోయం నేను ఎదురు నేను ఎదురు సెంటిమెంటల్గా చెప్పాను భాష్యకారులు ఏమంటారో చూద్దాం వేదోయం ఓంకారయం అంటే ఓంకారం ఈ ఓంకారము వేదమండిది వేదమని పేరెందుకు పెట్టారు ఓంకారానికి అంటే వేద విజానాతి అనేనా యద్వేదిత్యం అదండి దేనిని మీరు తెలుసుకోవాలో దానిని దీంతో తెలుసుకోగలుగుతారు దీన్ని కరణవ్యుత్పత్తి అంటారు కరణ వ్యుత్పత్తి వేత్తి అనేనా ఇది వేద కరణ వ్యుత్పత్తి అంటారు తృతీయ వ్యక్తి కదా దీనితో తెలుసుకును అని వ్యుత్పత్తి దీనితో తెలుసుకోను కాబట్టి ఇది వేద ఓంకారము వేదము ఏమిటి తెలుసుకుంటాడు దీంతో ఏమండి ఏవిటి తెలుసుకుంటాడంటే ఏమిటి తెలుసుకోవాలో అది తెలుసుకుంటాడు చూడండి మనిషి చాలా మూర్ఖంగా ఉంటాడు మూర్ఖం అండంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ ఎన్ పర్సన్ కన్ ఒక కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఒక ఒక ఎలిమెంటరీ ఒక ప్రిన్సిపల్ని చూపించవయా అంటే మనిషిని చూపించవచ్చు ఇంకా మీరు ఇటు తణుకోక హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ బీయింగ్ ఇప్పుడు జగత్తుని శోధిస్తానంటాడు జగత్తుని ఏదో చేస్తానంటాడు ఓకే నువ్వు జగత్తును శోధించవచ్చు కానీ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అహమస్మీ నుంచి జగత్తు వచ్చిందిగా ఏమండే అహమస్మీని శోధించకుండా జగత్తుని శోధిస్తే ఆ శోధన ఎక్కడికి తీసుకెళ్తుంది ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకున్నాడు వీడు ఆ ముఖం అందంగా లేదు అంటే మకిలిగా ఉంది మురికిగా ఉంది ముఖం నల్లగా మకిలిగా ఉంది వీడేమో తడిగుండబెట్టి అద్దాన్ని చూడుస్తానంటాడే బుర్రన్నమాట అది అద్దాన్నిగా తుడవడం ముఖం బాగుండకపోతే ఏదో బూచేళ్ళ ఉందనుకోండి ముఖం నా ముఖం నాకే బాగులేదు ఏదో అద్దంలో చూసుకుంటే నా ముఖం నాకేదో బూచేళ్ళ ఉన్నాను ఏదో రోడ్డు మీద పోయేవాళ్ళ ఉన్నాను తప్పిస్తే పాఠం చెప్పేవాళ్ళు ఏంది కదా కాబట్టి నాకే అనిపించింది నేలటి ఇలా ఉంది ముఖం కాబట్టి దీని బాగులేదు ముఖం అని ఓ తడిగుండ పట్టుకొచ్చి ఈ స్ప్రే ఏదో పట్టుకొచ్చి అద్దాన్ని అద్దాన్ని మీరు తొడగవచ్చు అవసరమైన మేరకు అద్దాన్ని తొడవకూడదని నేను అంటా కానీ ముఖం పరిస్థితి ఏమీ మారదు అలాగే ఉంది కాబట్టి జగత్తుని శోధన చేస్తాడు అహమస్మిని శోధన చేయడు కన్ఫ్యూజ్గా కదా చెప్పండి మీరు తర్వాత టైం అయింది నేను టైం అయిందనే సంగతి మంచిగా దేవుణ్ణి శోధన చేస్తానంటాడు దేవుణ్ణి వీడేమి శోధన చేస్తాడు నిజానికి అహమస్మి నుంచే దేవుడు వచ్చాడు ముందు ఏదో వచ్చింది అహమస్మి వచ్చిందా దేవుడు వచ్చాడా అహమస్మి వచ్చింది అలా అది ఒప్పుకోవడానికే కొంత తిరిగితే అట్లు ఉండాలి సరే కాబట్టి అహమస్మి తెలుసుకుంటే నీ దేవుడి యొక్క శోధన సరిపడు శోధన అంటే అండర్స్టాండింగ్ క్లియర్ అవుతుంది జగత్తు యొక్క అండర్స్టాండింగ్ క్లియర్ అవుతుంది కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటండి ఆత్మ ఆత్మ తెలుసుకోవాలి ఎద్వేదిత్యం తద్ వేద ఏనని తెలుసుకోవాలో అది తెలుసుకుంటాడు ఓంకారంతో కాబట్టి ఓంకారమే లేదండి